కళా ప్రపూర్ణ వింజమూరి అనసూయ దేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పదిహేడవ చాప్టర్ మీకు తెలియని అనసూయ అనసూయ అంటే భావగీతాల అనసూయ జానపద గేయాలు పాడే అనసూయ కృష్ణశాస్త్రి మేనకోడల అనసూయ రత్నపాప అనసూయ మాత్రమే కాదు నేను స్టార్ని కాకపోయినా స్టార్లను మించిన స్టార్నైన నాకు చిన్నప్పటి నుంచి సినీ రంగంతో అవినాభావ సంబంధం ఉంది నా ఎనిమిదవ ఏటా కొయ్యోడు పదం మరికొన్ని జానపద గేయాలు గ్రామ్ఫోన్ రికార్డులో పాడడానికి కాకినాడ నుంచి మద్రాసు వెళ్ళాం ఆ సందర్భంలో హెచ్ఎం రెడ్డి గారు అనుకుంటాను మా కుటుంబానికి లవకుశ లేక సీత అనే హిందీ పిక్చర్ వేసి చూపించారు పృథ్వీరాజ్ కపూర్ రాముడు శోభనా సమర్థన్ సీత దుర్గా కోటే కైకగాను నటించారు లవకుశులు ఎవరు వేశారో జ్ఞాపకం లేదు ఈ పిక్చర్ తెలుగులో తీయడానికి నిశ్చయించారు లవకుశుల్లో ఒక వేషం నా చేత వేయించమని మా నాన్నగారిని అడిగారు మా అమ్మాయి చిన్నపిల్ల ఎవరి వద్ద వదల్లేము నాకు ఉద్యోగానికి సెలవులు అని చెప్పారు ఆ రోజుల్లో ప్లేబ్యాకులు లేవు ఆయా వేషాలు వేసేవారే పాటలు పాడుకునేవారు అందుచేత తరచుగా పాడగలిగిన వారి కోసం గాలిస్తూ ఉండేవారు ప్రొడ్యూసర్లు లవకుశలుగా మల్లీశ్వర్రావు భీమారావులు నటించారు సతీ అనసూయ ధ్రువ విజయం అనే రెండు పిక్చర్లంతా పిల్లలతో తీశారు దానికి బాపి మావయ్య అంటే అడవి బాపిరాజు గారు ఆర్ట్ డైరెక్టరు నన్నెలాగైనా అనసూయ వేషం వేయించాలని చాలా ప్రయత్నించారు బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం వడ్డించాలి నేనా వేషం వేయనన్నాను ని పొడుగు చుట్టును ముందుకు వేసి ఏమీ కనపడకుండా చేస్తాం అన్నారు నేను ససేమిరా ఒప్పుకోలేదు ఆ వేషం కృష్ణవేణి ధ్రుడు వేషం జిఎన్ స్వామి వేశారు మహానంద అనే పిక్చర్లో హీరోయిన్ వేషం వేయమని అడిగడానికి నిర్మాతలు బొబ్బిలి రాజాగారు మీర్జాపూర్ రాజా గారు ఇద్దరు కాకినాడొచ్చారు మా అమ్మాయి చిన్నది సినిమాలో వేయించడం ఇష్టం లేదని చెప్పేశారు నాన్నగారు ఆ వేషానికి కృష్ణవేణిని తీసుకున్నారు రాజమండ్రిలో ఆల్కాట్ గార్డెన్స్ దగ్గర దుర్గా సినీ టోన్ అనే పేరుతో స్టూడియో కట్టాలని ప్రారంభించి కాసుల పేరు ప్రేమ విజయం అనుకుంటాను రెండు మూవీస్ తీశారు కాసుల పేరులో నన్ను హీరోయిన్ వేయమన్నారు నేను పాడిన కొయ్యూడు పదం కూడా ఇందులో పెట్టాలనుకున్నారు మా అమ్మాయి చదువు సంగీతం పాడౌతాయి మేం పంపలేం అన్నారు నాన్నగారు ఆవేశానికి పెంటుపాడు నుంచి పుష్పవల్లిని తీసుకొచ్చారు విశాఖపట్నంలో ఆంధ్ర సినీటోన్ అనే పేరుతో స్టూడియో నిర్మించాలని పూర్ణ మంగరాజు గారు మరికొందరు పెద్దలు పూనుకున్నారు భక్త జయదేవ సంకల్పించి నన్ను పద్మావతి వేషం వేయమన్నారు నేను ఒప్పుకోనూ లేదు ఆ స్టూడియో పూర్తవునూ లేదు ఆ పిక్చరు తీయడం లేదు గోడవల్లి రామబ్రహ్మంగారు ఇల్లాలు సినిమాలో చదువుకున్న భార్య వేషానికి నన్ను అడిగారు కాంచనమాల క్యారెక్టర్తో సమానమైన ప్రాముఖ్యం ఇస్తామన్నారు కూడా నాకిష్టం లేదని చెప్పాను ఆ వేషం లక్ష్మీరాజు నటించారు పి పుల్లయ్య గారు వారి వెంకటేశ్వర మహాత్మ్యంలో పద్మావతి వేషానికి అడిగారు నేను అదీ ఒప్పుకోలేదు ఆచంట జానకి రామ్ గారు తమిళనాడు టాకీస్ సౌందరరాజన్ గారిని తీసుకుని మద్రాసు నుంచి కాకినాడకు వచ్చారు సౌందరరాజన్ గారు తీస్తున్న చెంచు నన్ను చెంచులక్ష్మిగా యాక్ట్ చేయమని అడగడానికి మూడు రోజులు మా ఇంట్లో మకాం పెట్టి మా అమ్మకి జానకిరామ్ గారితో చెప్పించి చూసారు ముట్టుకోడాలు అవీ లేకుండా చాలా మర్యాదగా తీస్తామని స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మా సినిమాలో వేషం వేస్తే నేను నూతిలో దోకవలసిందే అంది అమ్మ అంతటితో నన్ను సినిమాల్లో నటించమని అడగడం తగ్గించుకున్నారు ఇవన్నీ నేను కాకినాడలో ఉన్నప్పుడు పంతొమ్మిది నా గ్రాడ్యుయేషన్ ముందు జరిగిన విషయాలు మద్రాసు రేడియోలో నేను మొట్టమొదటి మ్యూజిక్ కంపోజర్గా పనిచేసే రోజుల్లో గౌడి మఠానికి ఎదురుగా ఉన్న మేడమీద ఉండేవాళ్ళం అతి దగ్గర్లో పీపుల్లయ్య గారు శాంతకుమారి గారి ఇల్లు ఉండేవి నాకు వాడు చాలా హక్తులు కూడా తరువాత కొన్నాళ్ళు శ్రీనగర్లో ఉన్నాం దగ్గర్లో కాంచినమాల టంగుటూరి సూర్యకుమారి ఉండేవారు మరోప్రక్క ఎం టీజ్ గారు ఉండేవారు అక్కడున్నప్పుడు చాలా బాగుండేది కాంచినమాలకి నాకు చాలా స్నేహం ఆమె నటిస్తున్న బాలనాగమ్మ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్ రాజరాజ రాజేశ్వరరావు గారికి నన్ను అసిస్టెంట్గా ఉండమన్నారు వాసన్ గారు కురవయసు కదా కొంచెం అతిశయంగా ఉండేది నాకు అసిస్టెంట్గా చేయనన్నాను అయితే రాజేశ్వరరావు గారికి నాకు మ్యూచువల్ అడ్మిరేషన్ సంగీతంలో ఉండేది పంతొమ్మిది వందల నుంచి గ్రామ్ఫోన్ రికార్డులు ఇవ్వడానికి పంతొమ్మిది నుంచి మద్రాస్ రేడియో ప్రోగ్రాములో పాడడానికి కాకినాడ నుంచి మద్రాసు వస్తూ పోతూ ఉన్నాం పర్మనెంట్ గా మకా అమ్మ వచ్చేశాం పంతొమ్మిది వందల నలభై నాలుగులో నాగయ్య గారి మైహోం మంచి నార్త్ ఇండియన్ డ్రెస్ వేసుకుని కూర్చొని ఒక గజల్ పాడాలి ఆ వేషం నన్ను వేయమని ఎంతో బ్రతిమిలారారు కానీ ప్రఖ్యాత నర్తకి పద్మాసుబ్రహ్మణ్యం తండ్రి గారు కె సుబ్రహ్మణ్యం గారు తీస్తున్న ఫుల్ లెంగ్త్ డాన్స్ అండ్ కలర్ మూవీ నర్తన మురళీలో హీరోయిన్కి పాడడానికి కాకినాడ నుంచి మద్రాసు రప్పించారు దురదృష్టం వల్ల ఆ పిక్చర్ పూర్తవలేదు ఆ రోజుల్లోనే కే సుబ్రహ్మణ్యం గారు వికటయోగి అనే తమిళ మూవీ తీస్తున్నారు పియూ చిన్నప్ప టిఆర్ రాజకుమారి బిఎన్ సరోజులతో రెండు పాటలకి నన్ను సంగీతం కూర్చోమన్నారు వినకుండానే చిన్నప్పగారు ఈ పాటలు పాడానన్నాను ఎవరో తెలుగు కుర్రపిల్లను తీసుకొచ్చి ఆ అమ్మాయి కంపోజ్ చేసిన పాటలు నన్ను పాడమంటారా అని ఆయన సుబ్రహ్మణ్యం అన్నారట ఆ సంగతి నాకు తెలిసి ఆయన ఎవరైతే నాకేంటి నా ట్యూన్స్ నేను మాత్రం ఇస్తానా ఏంటి నాకు ఇదే వృత్తి కాదు నేను కచేరీల్లోనూ రేడియోలోనూ పాడుకునే మనిషిని మీరడిగారని ట్యూన్స్ పెట్టాను అన్నాను ఆయన నన్ను సమాధానపరిచి ఒప్పించి నా మ్యూజిక్ కాన్సర్టీ కార్నర్లో ఉన్న వృత్ోదయ ఆఫీసులో ఏర్పాటు చేశారు వికటయోగి యూనిట్ వారందరూ చిన్నప్ప రాజకుమారి భోలానాథ్ సరోజ మరికొందరు ప్రముఖులు మ్యూజిక్ డైరెక్టరు వచ్చారు నేను సంగీతం కూర్చున్న అష్టపదులు భావగీతాలు కొన్ని జానపద గేయాలు పాడాక మా పిక్చర్కి కంపోజ్ చేసిన రెండు పాటలు కూడా పాడు అన్నారు సుబ్రహ్మణ్యం గారు అంతమంది ముందు ఆయన్ని ఎదిరించి పాడను అంటే బావుండదు అందుకని పాడాను చిన్నప్పగారు ఎంతో మెచ్చుకుని తనే పాడతానంటూ తర్వాత నా దగ్గర నేర్చుకుని రికార్డింగ్లో బ్రహ్మాండంగా పాడారు పిక్చర్లో ఈ పాట పివి చిన్నప్ప టిఆర్ రాజకుమారి బిఎస్ సరోజ ముగ్గురి మీద చిత్రీకరించారు అన్బే ఎల్లామే అనే నా పాటని వారి మీద చిత్రించారు రెండోది జిప్సీ డాన్స్ పాట అలిబాబా రంబాబా అని ఇది టిఆర్ రాజకుమారి సోలో పాట ఆవిడ కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకుని పాడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అనుకుంటాను మల్లీశ్వరి సినిమాలో పాటలు రాయడానికి మామయ్య కృష్ణ శాస్త్రిని బహు కష్టం మీద ఒప్పించాను సంగీత దర్శకత్వం రాజేశ్వరరావు గారు అంతవరకు దాదాపు ఇరవై ఏళ్ళుగా కృష్ణశాస్త్రి పాటలకు సంగీతం కూర్చి పాడిన దానిని నేనొక్కదాన్నే మామయ్య ఏ పాట వ్రాసినా ముందు నాకు వినిపించి ఇది ఎలాగంటావే అనేవాడు మామయ్య కవిత్వంలోనే సంగీతం ఉండబట్టి ట్యూన్ ఆ పాట చదువుకుంటూనే వచ్చేసేది చదువుతూ వచ్చేసేది నెంబర్ త్రీ క్రెసెంట్ పార్క్ టినగర్లో నగర్లో ఉన్న ఇంటికి వచ్చి అనసూయ పెట్టి పటుకురా ఓ ట్రెడిషనల్ అప్పగింతల పాట వినిపించు అన్నాడు మావయ్య ఒకరోజు సీతమ్మ మీ అత్తవారింటికి భూతల మందున ఖ్యాతి చందునమ్మ అనే పాటను వినిపించాను అప్పుడే అక్కడే పోయి రావే తల్లి పోయి రావమ్మ అనే మల్లేశ్వరి మొదటి పాట వ్రాయడం దాన్ని రాగమాలికగా నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది మావయ్య నన్ను టీ నగర్ ఉన్న వాహిని వారి ఆఫీస్కి తీసుకెళ్లాడు బిఎన్ రెడ్డి గారు చక్రపాణి గారు రాజేశ్వరరావు గారు మొదలైన వారంతా అక్కడ ఉన్నారు నేను సంగీతం కూర్చున్న అప్పగింతల పాట పాడించారు అందరూ దాన్ని ఏమీ మార్చకుండా అలాగే తీసుకుందాం అన్నారు ఆ పాటకి నోటేషన్ రాశాడు అసిస్టెంట్ ఈ అప్పగింతల పాట బాగా రాగానే బియ్య గారు నన్ను మరికొన్ని పాటలకి మ్యూజిక్ పెట్టమన్నారు నాకు యమన్ కళ్యాణి రాగం చాలా ఇష్టం ఆ రాగాన్ని అనసూయ రాగం అనేవాడు ఆ రాగంలో నా సోలో ధీర సమీరే యమునా తీరే అనేటువంటి అష్టపది బియ్యన్ గారికి చాలా ఇష్టం అదే సిచ్యువేషన్ అలాగే యమునా ఒడ్డున పాడే పాట ధీర సమీరే లాంటి ట్యూన్ ఇమ్మన్నారు మనసున మల్లెలు మాలూగెనే అనేటువంటి పాటని బియన్ రెడ్డి గారు కోరినట్లుగానే యమన్ కళ్యాణంలో కళ్యాణిలో సంగీతం కూర్చాను రాజేశ్వరరావు గారితో పాటు అందరూ బాగుందన్నారు మూడో పాట ఆడవాళ్లు నూతి దగ్గర పాడే ఫోక్ సాంగ్ నాలుగోది పిలిచిన బిగువటరా అనేటువంటిది తర్వాతది మనసున మల్లెల మాలలుగెనే అనేటువంటిది పిలిచిన బిగువటరా అనేటువంటిది భానుమతి గారు పాడారు నాలుగు ట్యూన్స్ ఇవ్వడమే కాకుండా బిఎన్ రెడ్డి గారు మామయ్యల కోరిక మీద మొదటి రికార్డింగ్లు జయ జయ జయ శుభాషేయ అనే పాట రెండోది ఎవరే పిలిచేరల్లన మెల్లన ఈ రెండు పాటలను నా గొంతు కూడా మల్లి మల్లీశ్వరి ప్రివ్యూకి వెళ్ళినప్పుడు అందరూ బియన్ రెడ్డి గారిని కృష్ణశాస్త్రిని రాజేశ్వరరావు గారిని పొగుడుతుంటే అప్పుడుగాని నా బురకతట్లేదు నా పేరు కూడా ఎందుకు వేయలేదని బిఎన్ గారిని అడిగాను సౌత్ ఇండియాకి మొదటి మహిళా మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసిన ఘనత మీరు దక్కించుకోలేదు నాకు దక్కనేయలేదు అని ఖచ్చితంగా చెప్పాను ఇంకేమనలేక వారు తీయబోయే తరువాత పిక్చర్కి మ్యూజిక్ డైరెక్షన్ తప్పకుండా నాకే ఇస్తానని బిఎన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం బిఎన్ రెడ్డి గారు వారి బంగారు పాప పిక్చర్కి నాకు సంగీత దర్శకత్వం ఇచ్చారు ఆర్కెస్ట్రైజేషన్ అద్దెపల్లి రామారావు గారు ఆరు పాటలు ట్యూన్ చేశాను మళ్ళా యవన్ కళ్యాణిలో మనసున్న మల్లెలు మల్లెల లాంటి పాట కావాలన్నారు అలాగే ఏ కొర నోములు ఏమి నోచనో కన్న దేవకీకి కన్నీరాయే అనే పాట కంపోజ్ చేశాను ఆ పాట సుశీలగారు పాడారు ఎప్పుడూ చెప్పుకోక కొన్ని సంఘటనలు అలాగే ఉండిపోయి అంతర్గత జ్వరంలాగా బాధిస్తాయి అయితే నేను శ్రమపడి పెట్టిన ఆర్కెస్ట్రా వారికి పాడినవారికి మిగతా బంగారు పాపా యూనిట్ వారికి తెలుసు ఈ పాటలు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నన్ను గురించి పక్షిరాజ స్టూడియో అధినేత శ్రీరాముల నాయుడు గారు విని అగ్గిరాముడు పిక్చర్కి రెండు ఫోక్ ట్యూన్స్ కావాలని ఒక వారం రోజులు నన్ను కోయంబత్తూరుకి పంపగలరా అని బియ్యన్ గారిని అడిగారు మా పిక్చర్ దాదాపు పూర్తయింది సంతపాట మరో పాట మిగిలాయి అనసూయ తిరుగుచ్చాక రికార్డ్ చేస్తాం ఏం పర్వాలేదు వెళ్లమన్నారు బియ్యన్ గారు నా రెండో కూతురు సీతారత్నాకర్ చంటిపిల్ల అవడం వల్ల కోయంబత్తూర్కి అన్నయ్య ప్రభాకర్ని చెల్లెలు సీతని కూడా తీసుకువెళ్లాను ఆ రోజుల్లో నాతో కూడా సీతని అన్ని చోట్లకి తప్పనిసరిగా తీసుకెళ్లేదాన్ని పైకి ధైర్యంగా కనబడే నాకు ఒక్కదాన్ని ఎక్కడికన్నా వెళ్లాలంటే విపరీతమైన భయం నాకు రోజుల్లో రకరకాల టెన్షన్ల వల్ల గుండెదడ నీరసం వచ్చేది అందుకే శవన్ప్రాషు ద్రాక్షారిష్ట యూకలిప్టస్సు సీత కూడా ఉండవలసిందే పక్షిరాజ స్టూడియోస్లో మాకు రాయల్ ట్రీట్మెంటు పళ్ళు ఫలహారాలు చక్కని భోజనం సమస్తమైన సదుపాయాలు ఉండేవి అదొక బంగారం పంజరం స్టూడియో దాటి బయటకు వెళ్లాలంటే నాయుడుగారి పర్మిషన్ కావాలి మేమున్న బంగ్లాలో ఒక ప్రక్క మా గదులు మధ్య పెద్ద హాలు ఎదురుగా స్పెషల్ రూము అందులో ప్లేబ్యాక్ పాడడానికి వచ్చిన పెరియ నాయకి ఉండేవారు ఆమె బయటికి వచ్చేది కాదు ఎప్పుడు గదితలుపులు మూసే ఉండేవి ఇటు మేము అటు ఆవిడ ఘోషలో ఉన్నట్టే ఉండేవాళ్ళం ఓ రోజు నాయుడుగారు రమ్మంటున్నారని నన్ను తీసుకెళ్లారు ఆయన బయట గార్డెన్స్లో నడుస్తున్నారు ఒకరు ఆయనకి గొడుగు వేసి కూడా నడుస్తున్నారు ఇంకా నలుగురు ఐదుగురు ఆయనతో కూడా నడుస్తున్నారు నన్ను ఇక్కడెందుకు పిలిచారా అని ఆశ్చర్యపడ్డాను రా అని సజ్ఞ చేస్తూ నడుస్తూనే సజ్ఞ చేశారు ఏది నువ్వు పెట్టిన ట్యూన్స్ వినిపించు అన్నారు ఇంకా నడుస్తూనే ఇలాగ నడుస్తూ పాడలేడండి నాకు హార్మోనియం వాయిస్తూ పాడడం అలవాటు అన్నాను నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నారు శ్రీరాముల నాయుడుగారితో అన్నాను నా వైపు చూపు చూసి రికార్డింగ్ రూమ్ కి పదండి అన్నారు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బయ్య నాయుడిని పరిచయం చేశారు నా ట్యూన్స్ వినిపించాను బాగుంది బాలేదు అని ఏమేమీ చెప్పకుండా స్వరాలు రాసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు నాయుడుగారు అంటే నచ్చిందని అర్థమట అసిస్టెంట్ వెంటనే నోటీషును రాసుకున్నాడు రోజులు వారాలు గడుస్తున్నాయి రికార్డింగ్ జరగడం లేదు సదుపాయాలు మాత్రం మామూలుగా సాగుతున్నాయి నాయుడుగారు ఊళ్ళు లేరని తెలిసింది బియ్యన్రెడ్డి గారికి ఫోన్ చేసి ఇదీ విషయం అని చెప్పాను అద్దెపల్లి రామారావుతో మేనేజ్ చేస్తాం పని పూర్తి చేసుకుని రా అన్నారు ఇరవై రోజుల తర్వాత నాయుడుగారు వచ్చారని తెలిసి ఆయన్ని కలుసుకోవాలని చెప్పి కబుర్ చేసి నేనే వారి ఆఫీస్ రూమ్కి వెళ్లాను నన్ను వారం రోజులు వెనక్కి పంపుతామన్నారు ఇప్పటికే చాలా రజులైపోయాయి త్వరగా రికార్డింగ్ చేసి పూర్తి చేసి నన్ను పంపించండి అన్నాను వెళ్లడం నీ ఇష్టం కాదు మా పని అయ్యాకే అన్నారు నాకు చాలా కోపం వచ్చింది అయితే నా కాంట్రాక్ట్ రద్దు చేయండి ఇరవై రోజులు అవసరం అనవసరంగా ఆపేశారు అవతలు నా పని పాడైపోతుంది మీకు రెండు పాటలే కావాలి కానీ బియన్ గారి పిక్చర్ అంతటి నేను మ్యూజిక్ డైరెక్టర్ని నేను వెళ్ళి పిక్చర్ పూర్తి చేయాలి అన్నాను ఆ గదిలో ఉన్నవారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నాయుడు గారిని ఎదిరించి ఇలాగ ఎవరూ మాట్లాడలేదట అలా మాట్లాడిన వారు అంతులేకుండా పోయారట ఈ విషయాలన్నీ తర్వాత తెలిసాయనుకోండి ఆయనకెందుకు కోపం రాలేదు పెరియనాయి పాట నేర్పావా అన్నారు పెరియనాయికి ఎవరు నాకు తెలియదు కానీ నేను పాట ఎవరికి నేర్పాలని మ్యూజిక్ అసిస్టెంట్ని అడిగినప్పుడు ఆయన చెప్పారు నేను సుబ్బయ్య నాయుడు గారికి నేర్పిస్తే ఆయన పెరియ నాయుడికి నేర్పిస్తారట ఆవిడ నా దగ్గర నేర్చుకోదట అని చెప్పాను తక్షణం ఆయన పెరియ నాయకిని పిలిచి చీవాట్లు వేశారు నువ్వు నేర్చుకోకపోతే అనసూ ఇచ్చేది పాటిస్తాం నీ రూమ్కి వెళ్ళు అన్నారు ఆ రోజే ఆవిడ తన రూమ్కి రమ్మని పాట నేర్పమని కబురు చేశారు నాకు చంటిపిల్ల ఉంది నేను రాలేను మీరే నా రూమ్కి రండి అన్నాను ఆవిడ రావడమే కాకుండా అతిశ్రద్ధగా తెలుగు ఉచ్చారణ సంగతులు జానపద యాస అన్నీ నేర్చుకుంది తర్వాత మేమిద్దరం చాలా స్నేహితులమయ్యాం ఆ వారంలోనే ఆత్రేయ గారు వ్రాసిన పాటలు పాలలేరోయి పసరాకు తొక్క అనే మందులు వాళ్ల పాట పెరియనాయకి రికార్డ్ చేసింది నన్ను పక్కనే కూర్చోబెట్టుకుని సరిగ్గా ఉందా అని అడుగుతూ ఎంతో బాగా పాడింది ఆవిడ ఈ పిక్చర్లో ఈ పాటకు పిక్చర్లో సాయి సుబ్బలక్ష్మి డాన్స్ చేశారు రెండో పాట కొండా కోనలలోన పండిన దొండా పండు ఏఎం రాజా పాడారు పిక్చర్లో ఎన్టీ రామారావు భానుమతిని గుర్రం మీద కూర్చోబెట్టుకుని నడిపిస్తూ నడుస్తూ పాడే పాట శ్రీరాముల్ నాయుడు గారు అద్దం లాంటివారు మంచివాళ్లకి మంచివారు చెప్పిన డబ్బు సరిగ్గా ఇచ్చారు పిక్చర్లో నేనిచ్చిన రెండు పాటల సంగీతానికి నా పేరు వేశారు నన్ను సగౌరవంగా వెనక్కి పంపారు వెనక్కి బంగారు పాప సెన్సార్ షోకి పిలిచారు నాకు పెద్ద షాకు ఆరు పాటలు నా మ్యూజిక్ కంపోజ్ చేయించి నా పేరు వేశారు కదా ఆర్కెస్ట్రైజేషన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నిరసన వ్రతం చేసి గొడవ చేయడం వల్ల అలా చేయవలసి వచ్చింది అన్నారు బిఎన్ గారు నావి మూడు పాటలు పూర్తిగా ఉంచారు మిగిలిన పాటల్లో ఒక పాట పల్లవిని చిన్న మార్పు చేశారు మిగిలిన వాటిల్లో చరణాల్లో అక్కడక్కడా కొంచెం మార్చారు ఇలాగైనా ఇద్దరు పేర్లు వేసి ఉండవలసింది అది చేయలేదు మామయ్య పక్క నుండి కూడా ఇలాగ చేశారా అని చాలా బాధ అనిపించింది బియ్యన్ గారి మీద లీగల్గా ప్రొసీడ్ అవుదామనుకున్నాను నా మంచితనం వల్ల ఆయన మీద ఉన్న వ్యక్తిగతమైన గౌరవం వల్ల అలా చేయలేదు మామయ్య కృష్ణ శాస్త్రికి మల్లీశ్వరి వల్ల బియ్యన్ గారితో పరిచయం అవ్వకముందే నా భర్త గిరిగారు వాహిని వారి మొదటి హీరోగా సుమంగెళ్ళిలో నటించే ముందు నాకు బియ్యన్ రెడ్డి గారి కుటుంబంతో పరిచయం ఏర్పడింది వారి చెల్లెలు పెళ్లికి కనేగల్లో నా పాఠక ఏర్పాటు చేశారు పంతొమ్మిది ఆ ప్రాంతంలో రెడ్డి గారు కూడా నన్ను యాక్ట్ చేయమని అడిగారు మొదట్లో బంగారు పాప అయ్యాక నన్ను బ్యూటీ పార్లర్ పెట్టమని ఎక్విప్మెంట్ అంతా ఇస్తామని మౌంట్ రోడ్లో కార్నర్ షాప్ పక్కన ఎయిర్ కండిషన్ రూప్ ఇప్పిస్తామని ఖర్చంతా ఆయనే పెట్టుకుంటారని చాలా చెప్పు చూశారు ఒక్కసారి మనసు దెబ్బతిన్నాక సర్దుకోవడం కొంచెం కష్టం జమినీవారి సంసారం పిక్చర్ అరవం హిందీలలో కూడా తీర్శారు అందులో చిన్నపిల్లల వేషాలు మా అమ్మాయి రత్నపాప అనిల్ కుమార్ పెద్దయ్యాక రత్నపాపను వివాహం చేసుకుని మా అల్లుడు అయ్యాడనుకోండి కందా మోహన్ బాబు వేశారు హిందీ వెర్షన్లో లేడీస్ క్లబ్లో పాడే పాట నేను గీతారాం పాడాలి ఆ రికార్డింగ్ రోజున మా అమ్మ చనిపోవడం వల్ల అది పాడడం పడలేదు సదారమ తెలుగులో తీశారు ఒకే ఒక పాటకి ట్యూన్ పెట్టమన్నారు అది కాళికమ్మో కామాక్షమ్మో అనే సోది పాట పిక్చర్ లో హీరో కళ్యాణ్ కుమార్ ఆడవేషంలో పాడారు ఈ పాటని పెంకి పెళ్ళాం పిక్చర్కి అబ్లిగేషన్ వల్ల ఒక పాటకి సంగీతం పెట్టవలసి వచ్చింది ఆ పాట అన్నయ్య ప్రభాకర్ వ్రాసాడు నేను ట్యూన్ పెట్టాను అది చల్ గుర్రం చలాకి గుర్రం చలాకి పిల్లల సవారి గుర్రం అనే పాట నా కూతురు రత్నపాప చిన్న హీరోయిన్ ఆ గుర్రం ఎక్కి ఆడుకుంటూ పాడేపాట మా నాన్నగారి శిష్యుడు అన్నయ్య క్లాస్మేట్ అయిన రేళంగి వెంకటరామయ్య పాప తండ్రి వేషం తల్లిలేని కూతుర్ని తనే గారాభంగా పెంచుతాడు అన్ని విషయాలు పెళ్ళం ఫోటోకి చెప్తూ ఉంటాడు దానికి హాల్లో ఉన్న నా ఫోటో తీసుకెళ్లాలని ప్రయత్నించారు రేలంగి చచ్చిపోయిన మనిషిగా చూపించడానికి నేను సంగీతం కూర్చిన భావగీతాలు జానపద గేయాలు విన్నారు నాలుగు పాటలు తీసుకున్నారు సి రామచంద్ర అన్ను బొంబాయి రమ్మన్నారు నాకు పెళ్ళైందా అని షకిల్ బదాయిని అడిగారు నా పాటలకి ఎంత డిబ్బిస్తారో వాసన్ గారు చెప్పారు నాకు డబ్బక్కర్లేదు నా పాటలకి నా పేరు వేయండి అన్నాను సరే అన్నారు పాటలిచ్చాను ఈ రాజతిలక్ పిక్చర్ మూడు భాషల్లో తీశారు వంచికోటి వాలిబన్ విజయకోట వీరుడు మూడు భాషల్లోనూ నాట్ ట్యూన్సే తీసుకున్నారు ప్రివ్యూ చూడడానికి మా కుటుంబాన్నంతా రమ్మని రెండు కార్లు పంపారు వాసన్ గారు పిక్చర్ టైటిల్స్ లో నా పేరు ఎక్కడా కనపలేదు ఓపెనింగ్ సాంగ్ నాట్ ట్యూనే ఇంకా నేను పిక్చర్ చూడలేదు మా వాళ్ళని అక్కడే వదిలి జమినీ స్టూడియోకు వెళ్లాను సాయంకాలం స్టూడియో ఆవరణలో బయట కుర్చీలో కూర్చోవడం వాసన్ గారి అలవాటు ఒప్పుకుని నా పేరెందుకు వేయలేదని దెబ్బలాడాలని వెళ్లాను అక్కడికి వెళ్లగానే మాట పెగలలేదు రెండు చేతులతో మొహం కప్పుకుని ఏడవడం ప్రారంభించాను నేను చెప్పదలుచుకున్న విషయాలు ఆయనకు తెలుసు నా భుజం మీద తట్టి సీ రామచంద్ర గారు నా పేరు వేయడానికి అభ్యంతరం పెట్టారని చెబుతూ మన్నింపు అడిగి నా చేతుల్లో ఒక చెక్ పెట్టారు అది ఆయన ఇస్తానన్న డబ్బుకి రెట్టింపు ఆ చెక్ అక్కడే వదిలేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయాను మన్నాడు వాసన్ గారే వచ్చి ఇంకా పెద్ద చెక్ ఇచ్చారు మా నాన్నగారు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తీసుకోకపోతే మర్యాద కాదు తీసుకోమన్నారు విఠలాచారి గారు వారి పిక్చర్ కనకదుర్గ మాహాత్మ్యం కి స్టైల్లో ఒక పాటకు సంగీతం కూర్చుమన్నారు నేనొక కొత్త గొంతు పరిచయం చేశాను రమ అనే అమ్మాయి చేత సుకల్లోంచి సెందురుడు తొంగి చూశాడే అనే పాట పాడింది పాడించాను రికార్డ్ చేయించాను హిమాచల్ ప్రదేశ్లో కులు మనాలి వేలీల్లో జానపదోత్సవాల్లో పాడడానికి నన్ను పంపారు గవర్నమెంట్ తిరిగి వచ్చిన రోజే మృణాల సేని గారి ఒక ఊరి కథకు కొన్ని జానపదాలు కావాలి తక్షణం రమ్మని మావయ్య కృష్ణ శాస్త్రి కబుర్ చేశాడు మృణాల గారి కొన్ని పాటలు విని ప్రస్తుతం ఒకటే పాట కావాలని పెళ్లి పెళ్ళన్నారు పెళ్ళు మన్నాది పెళ్ళైన తెల్లారి సగ్గి బగ్గోలా అనే పాఠం తీసుకున్నారు పిక్చర్లో వాయిద్యాలు లేకుండా నేను నా చెల్లెలు సీత ఎప్పుడు పాటలకి బాగా పాడి వినిపించడం అవసరమైతే స్వరాలు చెప్పడం నోటేషన్ రాయడం నేను పాటలు నా కలెక్షన్లోనే అయితే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు పేరు మరొకరికి పోవడం నా జీవితంలో మొదటిసారి కాదు ఈ పాటలు ఎలాగా ఎక్కడ సేకరించానో చెప్పుకోవడానికి ఎన్నో ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి ఉదాహరణకి పంతొమ్మిది యాభై తొమ్మిదిలో చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారి సన్మానంలో పాడడానికి బెజవాడ వెళ్లాం వింజమూరి శివరావు ఇంట్లో ఓపెనింగ్ సాంగ్గా తను వ్రాసిన రావమ్మ కవిత కవిత అనే పాటకి ట్యూన్ పెట్టి నాతో కూడా పాడే పుండరీకాక్షయ్య నా చెల్లెలు సీతకి నేర్పిస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదో మంచి ఫోక్ ట్యూన్ వినపడింది పాట విని ఆ పాడేవాళ్ళని పిలుచుకురమ్మని రామం అన్నయ్య కొడుకును పంపించాను వాళ్ల దగ్గర సేకరించిన పాటే పెళ్ళి పెళ్ళన్నారు పెళ్ళు మన్నాది అనేటువంటి పాట రామం అన్నయ్య మా వదిన మేనల్లుడు ఇద్దరు సాక్షులుగా ఉన్నారు జానపద సంగీతం ఆల్ ఇండియా రేడియోలో సంగీత విభాగంలో రావడానికి ముప్పై ఏళ్ల ముందే నేను సేకరించి సభల్లో రేడియోలో పాడి ప్రచారం చేసిన పాటలన్నీ మా చెల్లెలు సీత థీసెస్ కి స్వరాలు వ్రాసి ఇవ్వడమే కాకుండా దాని లో పాడి పెట్టాను ఇదెవరికి తెలుసు అందుకే మీకు తెలియని అనసూయ అన్నాను ఒక పిక్చర్కైనా చేయాలనే నా కోరిక పంతొమ్మిది వందల తీరింది అయితే అది కన్నడం పిక్చర్ మహాత్మా కబీర్ టాప్ హీరో రాజ్ కుమార్ కుమార్ కృష్ణకుమారి బాలకృష్ణ నటించారు డైరెక్షన్ శ్రీనివాస్ నాయుడు గారు ప్రఖ్యాత గాయకులు బాలమురళీ కృష్ణ ఘంటసాల జానకి మాత్రమే కాకుండా బి గోపాలం నానప్ప బెంగళూరు లత పాడారు నా మీద విన్న బంధు ప్రేమ నా సంగీత దర్శకత్వం మీదన ఉన్న నమ్మకం వల్ల బెజవాడ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్న బాలమురళీకృష్ణ ప్రత్యేకంగా వచ్చి పాడి వెళ్ళాడు ప్రివ్యూ చూడ్డానికి వచ్చిన నా క్లాస్మేట్ మహానటుడు ఎస్వి రంగారావు పాటలు మెచ్చుకుంటూ తెలుగు పిక్చర్ అయి ఉంటే ఇంకా ఆనందించేవాడిని అన్నారు డైరెక్టర్ శ్రీనివాసరావు గారి రెండో పిక్చర్ బొమ్మలాటకి మళ్ళా సంగీత దర్శకత్వం నాకే ఇచ్చారు ప్రప్రథమంగా లలితా సహస్రామం సంగీతం కుర్చి పాడించాను ఇందులో కూడా మళ్లీ బాల మురళీ కృష్ణ చేత పాడించడమే కాకుండా రెండు కొత్త గొంతుకలను వేదవతి ప్రభాకర్ సావిత్రులను పరిచయం చేసి పాడించాను వేదవతి ప్రభాకర్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు పక్క ఫ్లోర్లో షూటింగ్ చేస్తున్న దూరపు కొండలు నునుపు పిక్చర్ వారు ఈమె చేత మేము కూడా పాడించుకోవచ్చా అడిగారు మొదటిసారి పాడించిన పేరు నాదే కదా ఇంకెక్కడ పాడితే ఏమిటి అనుకున్నాను వారి పిక్చర్ ముందు మా కన్నా ముందు రిలీజ్ అయింది బొమ్మలాట బాలారిష్టాలు దాటకుండానే ఆగిపోయింది నాకు రావలసిన పేరు కూడా రాలేదు ఇంకా సినిమాలంటే విరక్తి పుట్టింది నా భర్త ఏఎస్ గిరిగారు జబ్బుగా ఉన్నప్పుడు ఆయన బ్రిడ్జ్ పేకాడడం కోసం టీ నగర్ క్లబ్కు దగ్గరగా ఉన్న ఫ్లాట్స్లో కొన్నాళ్ళున్నా నా రెండో కూతురు కొడుకు ఐదేళ్ల సిద్ధార్థ్ రత్నపాప కొడుకు నాలుగేళ్ల చేతన్ నా దగ్గర ఉన్నారు ఫ్లాట్స్ లో ఉన్న పిల్లలతో ఆడుకునేవారు అమెరికాలో పుట్టిన సారీ నా రెండో కూతురు కొడుకు ఐదేళ్ల సిద్ధార్థ్ రత్నపాప కొడుకు నాలుగేళ్ల చేతన్ నా దగ్గర ఉన్నారు ఫ్లాట్స్ లో ఉన్న పిల్లలతో ఆడుకునేవారు అమెరికాలో పుట్టిన చేతన్ తెలుగు రాదు తెల్లగా ఉండేవాడు కనుక పిల్లలందరూ స్నో వైట్ అని పిలిచేవారు ఆ పేరు ఆడపిల్ల పేరు అలా పిలవద్దని గోలు పెట్టేవాడు నేను రోజు వాళ్లతో వాదించి చివాట్లు వేసి సమాధానం పరుస్తూ ఉండేదాన్ని ఆ పిల్లల్లో ఒకడు మూడు అంతస్తులో ఉన్న సినీ ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి గారు అబ్బాయి ఒకరోజు మీ నాన్నతో చెప్తానని ఆ అబ్బాయిని భయపెట్టాను ఓ రోజు గోపాల్ రెడ్డి గారు పి నారాయణరెడ్డి గారు మా ఫ్లాట్ కు వచ్చారు పిల్లలేదో చెప్పారేమో అందుకే వచ్చారు అనుకున్నాను రెండు పనుల మీద వచ్చాం మా పిక్చర్ మంగమ్మ గారి మనవడులో మీరు మంగమ్మ వేషం వేయమని రెండు ఫోక్ మా పిక్చర్కి ఇమ్మని అడగడానికి వచ్చాం అన్నారు నా హీరోయిన్ గా వండవలసిన వారు మీరు అని అక్కి నాగేశ్వరరావు గారు చాలా సార్లు అన్నప్పుడే నేను యాక్ట్ చేయలేదు ఇప్పుడు ఈ నాయనమ్మ వేషం వేయడం ఎందుకు అన్నాను మీ మనవడి కోసం మీ మీరు పిల్లలందరినీ సతమాయిస్తూ రా తాపత్రేయపడుతుంటే పైనుంచి చూసేవాడిని ఎందుకో సరిగ్గా ఈ వేషానికి మీరు నప్పుతారు అనిపించింది అన్నారు కావలసిన రెండు పాటలు ఇచ్చాను మంగమ్మ వేషం భానుమతి వేశారు ఈమెలాగా జన్మలో ఈ నేను నటించలేనేమో సినిమాల్లో నాకు లక్ లేదనుకుంటాను మొదట్లోనే దెబ్బతిన్నాను మేము టీ నగర్ లో రామ్ స్ట్రీట్ లో ఉండేవాళ్ళం మరోడు రోడ్డు మ్యూజిక్ డైరెక్టర్ వేణు ఉండేవారు ఒకరోజు జానపద గేయాలు వినడానికి వచ్చారు నేను ఇచ్చిన గ్రామ్ ఫోన్ అయ్యో కొయ్యోడా నచ్చిందన్నారు మర్నాడు ఉదయం కారు పంపుతాం రోజులు మారాయి సినిమా ఆఫీస్ కు రమ్మన్నారు మర్నాడు రోజంతా చూశాను గానీ కారు రాలేదు నా అయ్యో కొయ్యోడా ట్యూన్ లో అన్ను చిన్న అని పెట్టి ఆ పాట పిక్చర్ లో వాడుకున్నారు వహీదా రహ్మన్ ఆ డాన్స్ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆ పాట చాలా పాపులర్ అయింది విఘ్నేశ్వర పూజకి తుమ్మా అన్నట్లు బోలీలోనే దెబ్బతిన్నారు తర్వాత చాలామంది నన్ను అడగకుండానే నా రికార్డులో నుంచి క్యాసెట్లలో నుంచి ఫోక్ ట్యూన్స్ తీసుకున్నారు జానపద గేయాలు అందరు సొత్తు పాడే విధానం మటుకు అందరు సొత్తు కాదు ఉదాహరణకి నగమోము త్యాగరాజ కీర్తన ఎంతో పాడారు కానీ బాల మురళీ కృష్ణ పాడినప్పుడు అంతా యునిక్గా ఎందుకుంటుంది అలాగే జానపద గేయాలు పాడడంలో నేను ఒక విధానం అంటే స్టైల్ సృష్టించాను అది మాదే అని ఎవరైనా అంటే ఒప్పుకోను మీదే అయితే పాడు వినిపించగలగాలి నాకు అక్కర్లేనివి నన్ను వరించాయి నాకు కావలసినవి నేను కొన్ని నేను చేయలేకపోయాను ఎక్కడికి వెళ్ళినా అసూయ పరులు అడ్డుపడేవారు ఈ ఫీల్డ్ కూడా ఆమె రావాలా అనేవారు ఇంట బయట ఎంకరేజ్ చేయలేదు సరికదా వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు అనుకున్నవి జరక్కవడం వల్ల నాలో ఉత్సాహం చచ్చిపోయింది నేను యాక్టింగ్ లైన్లోకి వెళ్ళలేదు చేయలేక కాదు ప్లేబ్యాక్కి వెళ్ళలేదు పాడలేక కాదు కచేరీలు చేసే నాకు ప్లేబ్యాక్ అనవసరం అనుకున్నాను ఒకప్పుడు శాంత ఆప్టే జారా నూర్జహాన్ షంషాద్ బేగంలో గాత్రాలకి పెద్ద పేరు లతా మంగేష్కర్ ఆగమనంతో ట్రెండ్ మారిపోయింది హిస్టరీ రిపీట్స్ ఇట్ మళ్ళీ మార్పు రావచ్చు ఏదైతేనే నేను శాస్త్రీయ సంగీతమే నేర్చుకున్నాను భావగీతాలకి పునాది వేసిన పాడిన హాబీగా మొదలుపెట్టి ఉద్యమంగా సాగించిన జానపద గేయాలకే నా గొంతు బాగుంటుందని నేనే నిశ్చయించుకున్నాను ఎటు వచ్చి సంగీత దర్శకత్వం చేయాలనే కోరిక చాలా కాలం ఉండేది నేనే కనుక నటించి ప్లేబ్యాక్ పాడి సంగీత దర్శకత్వం చేస్తుంటే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత బిల్డింగ్ కట్టుకుని ఉండేది ఇప్పటి టెర్రరిస్టులకు ముందే మా జప జలశిష్టులు కట్టుకున్న సౌధాన్ని కోలదోశారు అయితే టెరరిస్ట్లు ఒకే త్రటిలో చంపారు ఈ జల శిష్టి నెమ్మది నెమ్మదిగా చంపుకుంటూ వచ్చారు అందుకే అన్నింటికీ దూరంగా ఉంటున్నాను ఈ వ్యాసంలో జరిగిన సంఘటనలన్నీ నేను జ్ఞాపకం చేసుకుని వ్రాసాను ప్రతిదీ ఏ సంవత్సరంలో జరిగిందా ఖచ్చితంగా చెప్పడం కష్టం నా జీవితంలో ఎన్ని అనుభవాలు ఇవి కొన్నాయి మిగిలినవి మరోసారి ప్రస్తావిస్తాను ఇన్నాళ్లు దాచుకున్న బరువు తగ్గింది ఈ ఆఖరి దశలోనైనా వ్యాసం అవకాశం కలిగించిన ఒంగూరి చిట్టంరాజు గారికి నా కృతజ్ఞతలు ఆశీస్సులు